జై గురుదత్త యోగ నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధం పదిహేనవ భాగం శ్రోతలకు విజ్ఞప్తి పూజ్యశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారి యోగవాసి ప్రవచనాల్లోని ఈ భాగం శ్రీ దర్భాశాస్త్రి గారి కంఠస్వరంలో ఉంటారు వశిష్ట మహర్షి శ్రీరామచంద్రుడికి తత్వబోధ చేస్తూ ఇలా అన్నాడు రామ పూర్వం ఒకప్పుడు ప్రజ్ఞప్తి అనే రాజు నన్ను చాలా ప్రశ్నలతో ముంచెత్తాడు అతని ప్రశ్నలు నా సమాధానాలు వింటే నీ సందేహాలు అన్ని తీరిపోతాయి మధ్య సముద్రానికి నేతి సముద్రానికి మధ్య కుశద్వీపం ఉంది అక్కడ ఇలావతి అనే పట్టణానికి ప్రజ్ఞప్తి అనే ఒక రాజు ఉండేవాడు ఒకసారి పనిబడి నేను అతని దగ్గరకు వెళ్ళాను అతను అప్పటికే తత్వచింతన చేస్తూ ఉన్నాడు కాబోలు నన్ను కూర్చోబెట్టి ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పించాడు అతను ఏం అడిగాడో విను ప్రజ్ఞప్తి మహారాజు అన్నాడు భగవన్ మునీంద్ర నన్ను కొన్ని ప్రశ్నలు వేధిస్తున్నాయి దయచేసి మీరు నా ప్రశ్నలు విని నాకు సమాధానం చెప్పండి ఒకటి ప్రళయానికి ముందు మనోవాకులకు అందని పరమాత్మ ఒక్కడే ఉన్నాడని అంటున్నారు కదా మరేమీ లేదు అంటున్నారు కదా అలాంటప్పుడు ఈ సృష్టి ప్రారంభం కావడానికి మూల ఏమిటి ఈ సృష్టిలోని పదార్థాలకు ఉపాదాన కారణం ఏమిటి సహకారీ కారణాలు ఏమిటి ఉపాదాన కారణాలు ఒకట లేక ఎక్కువ రెండు ఈ బ్రహ్మాండాలు అనేకం ఉన్నాయని అవి రకరకాలుగా ఉన్నాయని అందులో కొన్ని ఆకాశంలో ఉన్నాయని కొన్ని రాతి కడుపులో దూరి ఉన్నాయని కొన్ని జలరూపాలుగా ఉన్నాయని కొన్ని వాయు రూపాలుగా ఉన్నాయని కొన్ని తేజో తేజోరూపాలుగా ఉన్నాయని చెప్తున్నారు కదా ఇన్ని భేదాలకు కారణం ఏమిటి మూడు వీటిని వీటిలోని జీవులని వాళ్లలో ఇంద్రియాలని ఇలా వీటన్నింటినీ సృష్టించిన ఆ కర్త ఎవరు వీటిని అనుభవించే ద్రష్ట ఎవరు నాలుగు అలా కాదయ్యా వేదం కర్మకాండను బ్రహ్మకాండను చెప్పింది వాటిరంటికీ సమన్వయంగా మనం సిద్ధాంతం చెప్పాలి అందుచేత జీవుల కర్మానుసారంగా ఈ సృష్టి ప్రళయచక్రం ఇలా తిరుగుతూనే ఉంటుంది దానికి ఆపుదల లేదు అని సమర్థిస్తారా అలా అయితే ఎలా ఆలోచిస్తే అలాంటి అనుభవాలు కలుగుతాయి అని లోకంలో ఒక ప్రసిద్ధి ఉంది దానిని బట్టి సృష్టి ప్రళయ చక్రానికి ఆలోచనే మూల కారణమని చెప్పవలసి వస్తోంది దానిని ఒప్పుకుంటున్నారా ఐదు ఒప్పుకుంటే ఆ ఆలోచన అంటే జ్ఞానం నిత్యమా అనిత్యమా అనేది తెలదు అనిత్యమని అందామంటే దానికి వెనుకగల కారణం ఏమిటి అనే ప్రశ్న వస్తుంది సమాధానం దొరకదు నిత్యం అందామంటే నిత్యమైన దానికి మార్పులు కలగడం కష్టం మరి దీన్ని ఎలా సమన్వయిస్తారు ఆరు ఒకడు ఇక్కడ మరణించాడు వాడిని తగులు పెట్టేశాం వాడు పుణ్య పుణ్యపాపాలు అనుభవించడానికి స్వర్గానికో నరకానికో పోయాడు అక్కడ మళ్ళీ ఏదో ఒక దేహం ధరిస్తే గాని సుఖదుఖానుభవం కుదరదు అక్కడ ఆ దేహానికి తల్లిదండ్రులు ఎవరు ఎవరో ఉన్నట్టు ఏ శాస్త్రమూ చెప్పటం లేదు ఎవరూ లేకుండా ఆ దేహం ఎలా వచ్చింది ఏడు వాడి పుణ్యపాపాలే వాడికి తల్లిదండ్రులయ్యారు వాటి వల్లే వాడికి స్వర్గ నరకాది లోకాలలో దేహం ఏర్పడుతోంది అంటారా అలా చెబితే అమూర్తాలు కేవలం భావాత్మకాలు అయిన పుణ్య పాపాలలోంచి ద్రవ్యమయాలైన దేహాలు పుట్టాయని చెప్పినట్టు అవుతోంది అది అసంభవం మరి మూర్త ద్రవ్యాల ఉత్పత్తికి కారణం ఏమని చెబుతారు ఎనిమిది దీన్ని తప్పించుకోవడానికి అసలు పరలోకమే లేదు బొమ్మని నాస్తికవాదంలోకి పెడతారా దాంట్లోనూ చిక్కులున్నాయి పరలోకం అంటే ఏముంది ఇవాళ ఈ కనిపించే లోకం నిజమని అంగీకరిస్తే నేను వెనకాల ఏదో నిజమైన కారణం ఉండి ఉండాలి అదే పరలోకం దాని దృష్టిలో ఇది పరలోకం అందుచేత పరలోకం లేదు అనడం కుదరదు అదీ కాక అది వేద విరుద్ధం తొమ్మిది నేను ఇందాక అమూర్తాలలోంచి మూర్తద్రవ్యాలు పుట్టవు అన్నాను కాని అక్కడా సందేహం ఉంది రాజు ఎక్కడో రాజధానిలో ఉన్నాడు ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న ప్రజలు ఆ రాజుగారి ఆజ్ఞకు కట్టుబడి శిక్షలు అనుభవిస్తున్నారు రాజాజ్ఞ అమూర్తం శిక్ష మాత్రం శారీరకంగా ప్రత్యక్షంగా కనిపిస్తోంది అంటే అమూర్తం నుంచి మూర్తం పుడుతోంది ఇది ఎలా కుదురుతుంది అలాగే శాస్త్రంలో ఉండే విధి నిషేధాలను కొందరు లెక్క చేస్తున్నారు కొందరు లక్క చేయడం అవి పని పనిచేసే తీరు ఏమిటి అది ఎవడో ఒక యోగి వచ్చి ఒక రాతి స్తంభాన్ని ఉన్నట్టుండి బంగారు స్తంభంగా మార్చివేశాడు ఇది ఎలా సాధ్యమవుతోంది పదకొండో ఇక వేదవాక్యాలలోకి పోతే అసద్వా ఇదమగ్ర ఇదంతా మొదట్లో అసత్తుగా ఉండేది దానిలోంచి సత్తు పుట్టింది అని ఒక వాక్యం సృష్టికి పూర్వం ఇదంతా అసత్తుగానే ఉండేది అని మరో వాక్యం సదే వేదమగ్ర ఆసీత్కమేవా అద్వితీయం ఇది సృష్టికి పూర్వం సత్తుగానే ఉండేది అది ఒకటే అద్వితీయం అని మరో వాక్యం నా సీత్ నో సదాసీత్ తప్పుడు అంటే సృష్టికి పూర్వం సత్తు లేదు అసత్తు లేదు అని మరో వాక్యం ఇలా శృతి వాక్యాలు అనేక చోట్ల పరస్పర విరుద్ధంగా కనిపిస్తున్నాయి వీటికి సమన్వయం ఎలా పన్నెండు సృష్టి ఆదిలో శుద్ధ చైతన్యం మున్ముందుగా హిరణ్య గర్భుడిగా మారిందని ఆయన నుంచి సృష్టి అంతా వచ్చిందని మీ వాళ్ళు చెబుతూ ఉంటారు అంటే హిరణ్య గర్భుడు ఆకాశంలోంచి పుట్టినట్లే కదా అది వట్టి ఆకాశం కాదయ్యా చిదాకాశం దానికి అలాంటి మహిమ ఉంది అంటారా ఆ మహిమ ఉంటే మరో హిరణ్య గర్భుడు ఎందుకు పుట్టకూడదు పదమూడు ఇక ఈ సృష్టిని పరిశీలించి చూస్తే నిప్పు ఎప్పుడు వెచ్చగానే ఉంటుంది నీరు చల్లగానే ఉంటుంది ఇలా ప్రతి పదార్థంలోనూ ఒక నియతి కనిపిస్తుంది ఈ నియతి ఎలా వచ్చింది పద్నాలుగు ఇలాంటి ప్రశ్నలన్నీ అడుగుతుంటే కొందరు పెద్దలు తపస్సు చేయి ప్రశ్నలన్నీ తీరుతాయి అంటున్నారు తపస్సు చేస్తే ఏదైనా సిద్ధిస్తుంది అంటున్నారు ఇక్కడ కొన్ని సందేహాలు ఉన్నాయి ఒకడికి ఒక మిత్రుడు ఒక శత్రువు ఉన్నారు మిత్రుడేమో వీడు వెయ్యేళ్ళు బ్రతకాలని తపస్సు చేస్తున్నాడు శత్రువేమో వీడిప్పుడే చావాలని తపస్సు చేస్తున్నాడు ఇద్దరూ గట్టివాళ్లే ఇప్పుడు ఈ తపస్సులు ఎలా ఫలిస్తాయి పదిహేను పది మంది కవి కుమారులు చంద్రుడు సౌందర్యానికి పొంగిపోయి మేం ఆకాశంలో చంద్రులం అయిపోవాలి అని ఒకేసారి తపస్సు మొదలుపెట్టారు వారి తపస్సు ఫలిస్తే ఆకాశంలో అనేక చంద్రులు ఒకేసారి కనిపిస్తారా పదహారు ఇంతకంటే చిక్కు మరొకటి ఉంది నాకు తెలిసిన ఒక ఆవిడ చాలా సుందరంగి కానీ మంచి వైరాగ్యవతి చిన్నతనంలోనే ఇల్లు వదలి నేను యావజీవ బ్రహ్మచారిణిగా ఉండాలి అని తపస్సు మొదలుపెట్టింది కాని ఆ ఊళ్ళోనే ఐదారుగురు యువకులు ఆమె సౌందర్యానికి మనసు పారేసుకుని ఎవడికి వాడే ఆమె కోసం తపస్సు మొదలుపెట్టాడు ప్రతివాడు ఈమె నా భార్య అయ్యి పతివ్రతగా నా ఇంట్లోనే ఉండాలి అని కోరుకుంటున్నాడు వీళ్ల తపస్సులు ఫలించేది ఎలా పదిహేడు మరో ప్రబుద్ధుడు తపస్సు చేసేసి ఇష్టదేవుడు ప్రత్యక్షం కాగానే నేను కదలకుండా హాయిగా ఇంట్లోనే కూర్చోవాలి కాని ప్రళయం దాకా సప్త నేనే చక్రవర్తిని కావాలి అని కోరాడు ఆ దేవత ఈ వరం ఎలా ఇస్తుంది పద్దెనిమిది మరో చిక్కు ప్రశ్న కూడా ఉంది ప్రజలు దానధర్మాలు చేస్తున్నారు తద్దినాలు పెడుతున్నారు వీటన్నిటికీ పరలోకంలో ఫలితం ఉంది అంటున్నారు ఇది ఎలా కుదురుతుందయ్యా అంటే ఈ దాన ధర్మాదుల వల్ల ఇక్కడ ఒక అదృష్టం పుడుతుంది ఆ అదృష్టమే పరలోకంలో ఫలితాలను ఇస్తుంది అంటున్నారు అదృష్టం అనేది అమూర్తం అమూర్తమైన పదార్థం మూర్తమైన దేహాలతో కలిసి వేరే ప్రదేశంలో వేరే కాలంలో వేరే వేరే ఫలితాలను ఇస్తుంది అనడం సమంజసంగా లేదు దీనిని సమన్వయించడం ఎలా ఆ మహారాజు అడిగిన ప్రశ్నలకు వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు ప్రజ్ఞప్తి మహారాజా నీ ప్రశ్నలు బాగున్నాయి నేను నీ ప్రశ్నల వరుసలో వెళ్ళను కానీ అన్నింటినీ సమన్వయం చేసి చూపిస్తాను జాగ్రత్తగా విను కొన్ని చోట్ల ఉంది అనే జ్ఞానం కలుగుతుంది మరికొన్ని చోట్ల లేదు అనే జ్ఞానం కలుగుతుంది కొంచెం జాగ్రత్తగా చూడు రెండు చోట్ల కూడా నీకు కలిగేది జ్ఞానమే జ్ఞానానికి ఒక స్వభావం ఉంది ఏమిటి అంటే అది తను ఏది అనుకుంటే దానిని అలా చేసి చూపిస్తుంది ఇది గట్టిగా ఉంది అనుకుంటే ఆ వస్తువు ఉన్నది అవుతుంది ఇది గట్టిగా లేదు అనుకుంటే ఆ వస్తువు లేనిది అవుతుంది దీనికి మంచి ఉదాహరణ స్వప్న నగరమే నీలో ఉన్న జ్ఞానానికి స్వప్న సమయంలో ఈ నగరం ఉంది అనిపించింది అది ఆ సమయంలో నిజంగానే ఉన్నది అయిపోయింది కొద్దిసేపటికి నీలో ఉన్న జ్ఞానానికి అది లేదు అనిపించింది వెంటనే అది మాయం అయిపోయింది దీనినే నువ్వు మెలకువా అంటున్నావు కనుక తేలింది ఏమిటి అంటే ఉంది లేదు ఈ రెండు నీలో గల జ్ఞానానికి రూపాలు మాత్రమే రెండు చోట్ల నిజంగా ఉన్నది జ్ఞానమే కనుక ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే నీలో గల జ్ఞానం తనకు దేహం ఉంది అనుకుంటే ఉంటుంది లేదు అనుకుంటే పోతుంది ఉంది అనుకున్నప్పుడు ఆ జ్ఞానం తనే ఆ దేహాన్ని అనుకుంటుంది దేహ ధర్మాలను జ్ఞానంలో జ్ఞానధర్మాలను దేహంలో తనకు తనే ఆరోపణ చేసేసుకుంటుంది దేహాలు పుట్టే తీరు నడిచే తీరు ఇది స్వర్గ నరకాలలో తల్లిదండ్రులు లేకుండా దేహాలు ఎలా పుడతాయి అని నువ్వు అడిగవు ఇలా ని జ్ఞానం చేసే ఆరోపణ ప్రక్రియ అవి పుడతాయి అని అర్థం చేసుకో ఇక్కడ నువ్వు మరో ముఖ్య విషయాన్ని గమనించాలి నేను జ్ఞానం అనగానే నువ్వు దానిని పరబ్రహ్మరూపమైన జ్ఞానం అనుకోరాదు శుద్ధ జ్ఞానం వేరు దేహేంద్రియాదులను తెలుసుకునే జ్ఞానం వేరు తెలుసుకునే జ్ఞానం తెలుసుకునే వాడి యొక్క ధర్మం అంటే వాడిలే ఉండే గుణం వంటిది అది భ్రాంతి రూపంగా ఉంటుంది ఉదాహరణకి నువ్వు నీ స్వప్న లోకాన్ని చూస్తున్నావు ఆ సమయంలో నువ్వు నేను నాకంటే భిన్నమైన నగరాన్ని చూస్తున్నాను అని అనుకుంటూ ఉంటా కానీ నిజానికి నువ్వు చూసేది నిన్నే అంటే నిన్ను నువ్వే తెలుసుకుంటున్నావు నీలో నీ ధర్మంగా ఉండేది ఈ రకమైన జ్ఞానం నీ జగత్తులో కూడా నీలో ఉండే ఒకనొక జ్ఞానమే నీ శరీర రూపాన్ని పొందింది దానికి మించి నీకు వేరే శరీరం అంటూ ఏమీ లేదు ఈ విషయాలు నీకు అర్థమైతే నీ ప్రశ్నలలో ఒకటి నుండి ఏడు దాకా అన్నిటికీ సమాధానం వచ్చినట్లే ఇకపోతే నువ్వు నీ ఎనిమిదవ ప్రశ్నలో నాస్తికవాదాన్ని గురించి ప్రస్తావన చేశావు వాళ్ళు శరీరమే జ్ఞానానికి కారణం అంటున్నారు అంటే జడంలోంచి చైతన్యం వచ్చింది అని వారు అంటున్నారు అది పూర్తిగా పిచ్చి మాట అయితే వాళ్ళు మీరు అన్నట్లుగా జ్ఞానంలోంచి శరీరం పుట్టేటట్లయితే మరణించిన తరువాత ఆ శరీరం విషయాలను ఎందుకు తెలుసు లేదు అని అడుగుతారు దానికి సమాధానం చెబుతాను విను నువ్వు చైతన్య స్వరూపుడివి కదా నీలోంచే స్వప్న నగరం వచ్చింది కదా కనుక ఆది అంతా కూడా చైతన్యాత్మకమే కావాలి కానీ అక్కడ రాళ్ళు రప్పలు జడాలుగా ఎందుకు కనిపిస్తున్నాయి దానికి ఒకటే సమాధానం నీ స్వప్న ప్రారంభ క్షణంలో నువ్వు కొన్ని సంకల్పాలు చేసావు వాటికి అనుగుణంగానే స్వప్న నగరంలో కొందరు చేతనజీవులు కొన్ని జడ పదార్థాలు నీకు కనిపించాయి అంటే నీ సంకల్ప చేత నువ్వే ఒకచోట చేతనంగాను మరొక చోట జడంగానూ కనిపిస్తున్నావు ఇది నీ అనుభవ సిద్ధం ఇలాగే సృష్టి ప్రారంభకుడైన హిరణ్య గర్భుడు ఆ క్షణంలో చేసిన సంకల్పాల వల్ల మృతశరీరం జడంగా ఉన్నట్లు నీకు అనుభూతి కలుగుతుంది ఇది నీ అనుభూతి మాత్రమే వాస్తవంలో స్వప్న నగరం అంతా నీ రూపాంతరమైనట్టుగా ఈ ప్రపంచం అంతా చైతన్యమయమే నీ శరీరానికి కూడా అదే కారణం కనుక నాస్తికుడు చెప్పే దాంట్లో సత్యం లేదు అందుచేత ఆ దారిలోకి మేము ఎప్పుడూ పోం ఇక నీ తొమ్మిదవ ప్రశ్నలో మూర్తద్రవ్యాలు అమూర్తద్రవ్యాలు అంటూ కొంత చర్చ చేసావు సృష్టి అంతా శుద్ధ చైతన్యంలోంచి భ్రాంతిమయంగా ఆవిర్భవిస్తోందని చెప్పాం కనుకను సృష్టికి వెనకాల వాస్తవమైన కారణం ఏదీ లేదని చెప్పాము కనుకను మూర్తమూర్త ద్రవ్య విచారణకు స్థానం లేదు బ్రతికి ఉండగా నీ చిదాత్మే స్వప్నలోక రూపంగా ఎలా కనిపిస్తోందో అలాగే నీ మరణానంతరం నీ చిదాత్మే పరలోక రూపంగా కనిపిస్తుంది పరిపూర్ణమైన ఆత్మజ్ఞానం కలిగే వరకు జీవించి ఉండగా జాగ్రత్ స్వప్న దర్శనాలు మరణించాక పరలోక దర్శనాలు అనే చక్రం కొనసాగుతూనే ఉంటుంది భ్రాంతిమయమైన ఈ చక్రంలో భాగంగానే దాన ధర్మాలు మొదలైన వాటికి ఫలితాలు కూడా సంభవిస్తూ ఉంటాయి అందుకే ముక్తి కలిగే వరకు ధర్మశాస్త్రాలు సత్యమేనని మేము ఎప్పుడూ చెప్తూ ఉంటాం ఇందులో తార్కికమైన విషయం ఏమీ లేదు దీనితో నీ పద్దెనిమిదవ ప్రశ్నకు సమాధానం వచ్చింది ఇక నీ పదవ ప్రశ్నలో యోగుల మహిమల గురించి అడిగా అది కూడా హిరణ్య గర్భుడి ప్రథమ సంకల్పంలోని వైచిత్రి వల్లనే అలా జరుగుతోంది అంటే యోగులు మొదలైన వారి వరశాపాలు ఫలించుగాక అని హిరణ్య సంకల్పించడం వల్ల అవన్నీ అలా జరిగిపోతున్నాయి ప్రపంచంలో జరిగే సంఘటనల యొక్క కార్యకారణ సంబంధం కోసం హిరణ్య సంకల్పాన్ని విడిచి వేరే చోట వెతుక్కోవాల్సిన పని లేదు అసలే లేని ఈ జగత్తు కొంతసేపు ఉన్నట్లు కనిపించి మళ్ళీ కొంతసేపు మాయమైపోవడం కూడా ఆ సంకల్పంలో భాగమే దీనినే కవితామయంగా చెప్పాలంటే ఆ చైతన్యం కన్ను తెరిస్తే సృష్టి కన్ను మూస్తే ప్రళయం వశిష్ఠుడు చెప్పిన ఈ మాటలు ప్రజ్ఞప్తి మహారాజు అంటున్నాడు బ్రహ్మర్షి ప్రపంచం హిరణ్య గర్భుడి సంకల్పం వలనే అస్తిత్వాన్ని పొందుతున్నట్లు అయితే దానికి మధ్య మధ్యలో ప్రళయం ఎందుకు వస్తున్నది ఒకసారి సృష్టి జరుగుగాక అని ఆయన సంకల్పం చేస్తే ఇక ఆ సృష్టి శిలాశాసనంలాగా అలా పడి ఉండాలి కదా వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు రాజా నువ్వు స్వప్న నగరాన్ని సంకల్పిస్తున్నావు కాని అది సుస్థిరంగా ఉండిపోవడం లేదు ఎందువల్ల అది నీ సంకల్పం యొక్క స్వభావం స్వభావానికి కారణం వెతికితే ప్రయోజనం లేదు అది నీ స్వభావం అయినట్లే ఈ సృష్టి సుషుప్తిలోను ప్రళయంలోను మోక్షంలోనూ లేకుండా పోయేటట్టు సంకల్పం చేయడం హిరణ్య స్వభావం ఆ స్వభావం వల్లే నిప్పు వేడిగే నీరు సల్లగా ఉండడం మొదలైనవన్నీ జరిగిపోతున్నాయి దీనితో నీ పదమూడవ ప్రశ్నకు కూడా సమాధానం వచ్చింది మళ్ళీ చెబుతున్నాను అర్థం చేసుకో నిత్యసత్య పదార్థమైన ఆ శుద్ధ చైతన్యమే ఈ ప్రపంచంగా కనిపిస్తోంది అంటే సత్యంగా ఉన్నది అదే అసత్యంగా ఉన్నది అదే అందుకే శృతి సత్యంచాను సత్యమైన పరబ్రహ్మమే సత్యంగాను అసత్యంగాను అయింది అని చెబుతోంది అది శుద్ధ చైతన్యం యొక్క స్వభావం దీనిని బట్టి సృష్టి రీతులను నువ్వు సమన్వయం చేసుకో దీన్ని బట్టే నువ్వు పదకొండవ ప్రశ్నలో చూపిన శృతివాక్యాల సమన్వయం కూడా సిద్ధిస్తుంది ఇక నీ పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడవ ప్రశ్నలలో పరస్పర విరుద్ధమైన తపస్సుల గురించి చాలా అడిగావు వాటి వివరాలలోకి వెళ్లేముందు ధర్మాధర్మాదుల గురించి కొన్ని మౌలిక విషయాలు చెబుతాను విను ధర్మేణు మానవుడు ధర్మాచరణతో పాపాన్ని పోగొట్టుకోవాలి అని శృతి చెబుతోంది కనుక వరశాపాలు పాపపుణ్యాలు మొదలైనవన్నీ పరస్పర విరోధులైన శక్తులుగా పనిచేస్తూ ఉంటాయి శత్రుమిత్రులు చేసే విరుద్ధ తపస్సులు మొదలైనవి కూడా ఇలాగే పనిచేస్తూ ఉంటాయి ఇవి రెండు సమాన బలం కలివి అయితే ఒకదానినొకటి రద్దు చేసుకుంటాయి అలా కాకపోతే తక్కువైన శక్తి ఎక్కువైన దానిలో కొంత భాగాన్ని హరించివేయగా మిగిలిన ఫలితాంశక్తి అంటే రెజల్టెంట్ కోర్స్ ఫలితంలోకి వస్తుంది అయితే ఒక్కొక్కసారి పాప పాపపుణ్యాలు కానీ కాని కానీ ఒకదానితో మరొకటి రద్దు చేయబడడానికి కుదరనివిగా ఉంటాయి అలాంటప్పుడు మాత్రం ఫలాన్ని అనుభవింపవలసిన జీవి ఏకకాలంలో రెండు శరీరాలను పొందుతాడు ఒక్కొక్కప్పుడు ఆ రెండు శరీరాలు బహిరంగంగానే ఉంటాయి ఒక్కొక్కప్పుడు వాటిల్లో ఒకటి బంధుమిత్రాదులకు కనిపించే బహిరంగ శరీరంగాను మరొకటి ఆ జీవిక మాత్రమే కనిపించే అదృశ్య శరీరంగానూ ఉండవచ్చు నువ్వు చెప్పిన ఉదాహరణలోని శత్రువు వీడి మరణం కోసం మిత్రుడు వీడి దీర్ఘ జీవితం కోసం తపస్సులు చేస్తున్న ఘట్టంలో ఆ జీవుడు తన మామూలు శరీరంతో మిత్రుడి తపఃఫలాన్ని అనుభవిస్తూ అదే సమయంలో మరో భ్రాంతికల్పితమైన దేహంతో మరో భ్రాంతి కల్పితమైన ప్రదేశంలో మరణ బాధను కూడా అనుభవిస్తు ఉంటాడు అంటే ప్రజ్ఞప్తి అడుగుతున్నాడు అమూర్తమైన ధర్మాధర్మాల వల్ల మామూలు శరీరం పుట్టడమే కష్టమని నేను మీరు రెండు శరీరాలు పుడతాయంటున్నారు ఏమిటండి అంటే వశిష్ఠుడు అంటున్నాడు రెండు కాదు అవసరాన్ని బట్టి వెయ్యి అయినా పుడతాయి నీ స్వప్నరాజ్యంలో నువ్వు ఒక్కడివే శత్రు సేనగాను మిత్రసేనగాను కూడా తయారు కావడం లేదా భ్రాంతిమయమై సంకల్పమాత్రం చేత పుట్టే ప్రపంచానికి సంఖ్యల నియమం ఏమిటయ్యా అంటే ప్రజ్ఞంప్తి అడుగుతున్నాడు ఒక ఈ ప్రపంచం విద్య అంటారు మరోపక్క పరలోకాలు వరశాపాలు సత్యం అంటారు ఇదేన్యాయం అండి అంటే వశిష్ఠుడు అంటున్నాడు ఈ ప్రపంచం మిథ్య అని నువ్వు ఒప్పుకునేటట్లయితే ఇన్ని మాటలు లేవయ్యా ఈ లోకము పరలోకము అన్నీ మిథ్యలే కర్మలు కర్మఫలాలు అన్నీ మిథ్యలే అదే సత్యస్థితి కాని నీ ప్రశ్నలు దానిమీద ఆధారపడి లేవే ఈ లోకము సత్యం అనే స్థాయిలో ఉండి నువ్వు ఈ ప్రశ్నలన్నీ వేస్తున్నావు అందుచేత ఈ లోకంతో పాటు పరలోకము వరశాపాలు అలాంటివన్నీ కూడా సత్యమే అని నేను సమాధానం చెబుతున్నాను మరైతే దీనిలో ఇన్ని అసంగతమైన సంఘటనలు కనిపిస్తున్నాయేమిటండి అని నీవు అడిగవు దానికి సమాధానంగా ఈ ప్రపంచమంతా స్వప్నతుల్యమయ్యా ఇది భ్రాంతి కల్పితం కనుక దీంట్లో అలాంటివి ఎన్నైనా జరగవచ్చు అని నేను చెప్పాను నేను చెప్పిన దాంట్లో సిద్ధాంత సాంకర్యం లేదు నువ్వు కూడా దేనిని దానికి జాగ్రత్తగా సమన్వయించుకుంటే నీకు కూడా గందరగోళం ఉండదు ఇది రెండు వందల వచ్చింది ఇక నీ పదిహేనవ ప్రశ్నలో పది మంది వ్యక్తులు చంద్రత్వాన్ని కోరుతూ తపస్సు చేస్తే ఆకాశంలో ఒకేసారి పది మంది చంద్రుడు వస్తారా అని అడిగావు ఇక్కడ మాత్రం ఒక కిటుకు ఉంది ఇద్దరు వ్యక్తులు కలిసి ఆకాశంలో చంద్రుణ్ణి చూస్తున్నారు అనుకో వాళ్ళిద్దరూ మేము ఒకే చంద్రుణ్ణి చూస్తున్నామని అనుకుంటున్నారు లోక వ్యవహారమంతా ఇలాంటి విశ్వాసం మీద ఆధారపడేయే నడుస్తోంది అది విశ్వాసమే కాని సత్యం కాదు ఎందుకంటే ప్రతివాడు వాడు స్వంతంగా కల్పించుకున్నా వాడి ప్రపంచంలో వాడు జీవిస్తున్నాడు తప్పితే ఇతరుడు కల్పించిన ప్రపంచంలో జీవించడం లేదు ఎవడి ప్రపంచం వాడిది ఈ రెండు ఒకదాంట్లో ఒకటి తోలితిత్తిలోకి తోలితిత్తి దూరినట్లుగా కొంతవరకు కలిసిపోతున్నట్లు కనిపిస్తున్నా అవి రెండూ ఒకటి కాదు దేనికదే ఎవడి ఆకాశం వాడిదే ఎవడి చంద్రబింబం వాడిదే అనుకనే పది మంది కవికుమారులు నేను చంద్రుడిని కావాలని కోరుకున్నప్పుడు ఎవడి చిత్తకల్పిత ఆకాశంలో వాడు చంద్రుడుగా వెలిగిపోతాడు వీడి ఆకాశంలో వాడు వాడి ఆకాశంలో వీడు పది మంది చంద్రత్వాన్ని మాత్రం పొందుతారు ఇలాంటి విషయాలను పూర్వం ఐందవ ఉపాఖ్యానంలో బాగా వివరించారు ఎవడి ప్రపంచం వాడిది కనుగనే సంకల్ప బలాన్ని బట్టి ఎవడికి వాడు తన లోకానికి హిరణ్య గర్భుడు కూడా కాగలడు ఐందవులు అలాగే అయ్యారు నీ పన్నెండవ ప్రశ్నలో హిరణ్య గర్భుడు ఒకడే ఎందుకుండాలి అని అడిగవు ఒకడున్నా వంద మంది ఉన్నా విశేషం ఏమీ లేదు ఎవడి ప్రపంచమైన సంకల్పమాత్ర జనితమే స్వప్నతుల్యమే ఈ మాట గ్రహిస్తే నీ పన్నెండవ ప్రశ్నకు పెద్ద సారం లేదు ఈ పన్నెండవ ప్రశ్నకు సమాధానం మూలంలో సూటిగా లేదు ఉన్న వాక్యాలను బట్టి మూలకర్త భావం ఇదే అనిపిస్తోంది ఇక వశిష్ఠుడు వచ్చిన సమాధానాల్లోకి వెళితే రాజా నీ పదహారవ ప్రశ్నలో బ్రహ్మచారిణి స్త్రీ విషయంలో నువ్వు అడిగిన విషయం కూడా దీని ప్రకారమే సమన్వయం చేసుకో నీ పదిహేడవ ప్రశ్నలో సోమరిపోతు మహారాజు గారి వ్యవహారం కూడా ఇలాగే సమన్వయించుకోవాలి ఆయన తన గదిలోనే సప్త కల్పించుకుంటాడు కనుక ఆయన అనుకున్న కల్పన కుదురుతుంది ఈ విషయాలను పూర్వం లీలోపాఖ్యానంలో ాగా వివరించారు వశిష్ఠుడంటున్నాడు రాజా ఈ విధంగా నీవడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానాలు చెప్పాను అన్ని సమాధానాలకు మూలాధారం ఒక్కటే ఈ ప్రపంచమంతా శుద్ధ చైతన్యం యొక్క కల్పనే అనే సత్యం దీనిని గమనించి మిగిలిన సమన్వయాలు నువ్వు చేసుకో అంటే ప్రజ్ఞప్తి మహారాజు అంటున్నాడు బ్రహ్మర్షి అంతా బాగానే ఉంది కానీ సృష్టి భ్రాంతి వల్ల హిరణ్యగర్భుడనే దేహం ఏర్పడిందని మీరు అంటున్నారు కాని లోకంలో ఎక్కడ చూసినా ముందు ఒక దేహం అంటూ ఉంటే ఆ దేహాన్ని ఆశ్రయించి ఉన్న చైతన్యానికి భ్రాంతి కలిగితే కలుగుతోంది కాని దేహము లేని చైతన్యానికి భ్రాంతి కలగడం ఎక్కడా కనిపించడం లేదు ఈ సూత్రాన్ని హిరణ్య గర్భుడికి అన్వయిస్తే అతనికి దేహం వచ్చాక కానీ భ్రాంతి ప్రారంభం కావడానికి వీలు లేదు కానీ భ్రాంతి కలిగితే గాని దేహం వచ్చేందుకు వీలు లేదు ఇలా ఆ దేహానికి భ్రాంతికి అన్యోన్యాశ్రయ దోషం పడుతోంది కనుక మీ సిద్ధాంతాన్ని నమ్మడం ఎలా అంటే వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు రాజా చైతన్యం దేన్ని ఆశ్రయించి ఉండడం అనేది జరిగే పని కాదు చైతన్యం సృష్టికి పూర్వమే ఉన్న పదార్థం దేహం సృష్టికి తరువాత వచ్చిన పదార్థం పైగా అది భ్రాంతి తరువాత పుట్టినది వెనకాల దానికి ఆధారం ఎలా అవుతుంది భ్రాంతిమయ పదార్థం సత్యపదార్థానికి ఆధారం ఎలా అవుతుంది కనుక దేన్ని చైతన్యం ఆశ్రయించుకొని ఉంటుంది అనే మాటే తప్పు అందువల్ల నీ ప్రశ్న కుదరనే కుదరదు అయితే లోకంలో దేహం ఉన్న చోటనే చైతన్యం వ్యక్తం అవుతోంది కదా ఇతరత్రా కావడం లేదు కదా అంటావేమో అంటే దానికి కారణం ఇతరత్రా చైతన్యం లేకపోవడం కాదు ఉన్న చైతన్యాన్ని గుర్తించే శక్తి నీలో లేకపోవడమే దానికి కారణం నీ స్వప్న ప్రపంచం మొత్తం అంతా నీ చైతన్యానికి మారురూపమైన దానిలో కొంత భాగాన్ని నువ్వు చైతన్యంగా గుర్తించక జడము అని పిలుస్తున్నావు నిజానికి నీ స్వప్న లోకంలో ఉన్న చైతన్యము నువ్వే జడము నువ్వే అలాగే ఈ లోకంలో ఉన్న దేహము చైతన్యమే శుద్ధ చైతన్యము చైతన్యమే అవి రెండు ఒక్కటే కనుక వాటికి అన్యోన్యాశ్రయ దోషం పట్టే ప్రసక్తే లేదు అంటే ప్రజ్ఞప్తి అడుగుతున్నాడు జాగ్రత్త దిశలోని దేహం బ్రహ్మస్వరూపం అయితే స్వప్న దిశలోని దేహం కూడా బ్రహ్మస్వరూపమే కావాలి అది సిద్ధాంతం అయితే ఈ జాగ్రత్త దేహం స్వప్నదేహం వంటిదే అని పోల్చి చెబుతున్నాడు ఎందుకని అంటే వశిష్ఠుడన్నాడు అది నీకు అర్థం కావడానికి చెప్పే మాట మాత్రమే కనిపించే ఈ దేహం కనిపిస్తున్నా సరే అసత్యమని అధిష్టాన స్వరూపంతో మాత్రం అది బ్రహ్మమాత్రమని నీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే దానికి ఒక ఉదాహరణ కావాలి నీ దేహానికి ఆ లక్షణాలు అన్నీ పట్టాయి నీ దేహం కనిపిస్తున్న సమయంలో కూడా అసత్యమే అధిష్టాన రూపంతో ఆలోచిస్తే అది నువ్వే అందుచేత స్వప్నదేహానికి జాగ్రత్తదేహానికి పోలిక ఉంది స్వప్నదేహం యొక్క అసలు స్వరూపం నువ్వైనట్లుగా జాగ్రత్తదేహం యొక్క అసలు స్వరూపం శుద్ధ బ్రహ్మే అని వివరించడానికి ఈ ఉదాహరణ బాగుంది అందుకోసం దానిని తీసుకున్నాం అంతేగాని స్వప్నదేహం వేరు జాగ్రత్త దేహం వేరు అని చెప్పడం మా ఉద్దేశ్యం కాదు ఉన్న సత్యస్థితి ఏమిటి అంటే దృశ్యం ఏదైనా సరే భ్రాంతి వల్లయే కనిపిస్తోంది భ్రాంతి వల్ల కనిపించేది సత్యం కాదు कनक का जाग्रेू स्वप्नमू सुुप्तमू ले अदाकाश रूपातरात्र शुद्ध ब्रह्म शुद्ध ब्रह्मे अदे मोक्ष अदी तेयक अदी बंधम इदे सिद्धांत सार अंटे प्रज्ञप्तना బ్రహ్మర్షి నీ అనుగ్రహం వల్ల నా సందేహాలు అన్నీ తీరాయి ఈ ప్రజ్ఞప్తి మహారాజుతో జరిగిన సంభాషణ తెలియజేసిన తర్వాత వశిష్ఠుడు శ్రీరాముడితో అంటున్నాడు రామ ఆనాడు కుశద్వీపంలో ప్రజ్ఞప్తి మహారాజుకి నాకు జరిగిన సంభాషణ అంతా నీకు ఎందుకు చెప్పానంటే బ్రహ్మ బ్రహ్మాండాకారంగా ఎంత దూరం ఉంటుంది కాలం ఉంటుంది అని కొలతలు అడిగేవు అలాంటి కొలతలు ఏవి కూటస్థమైన పరబ్రహ్మ విషయంలో అన్వయించవు అని చెప్పడం కోసమే చెప్పాను అంటే శ్రీరాముడు వశిష్ఠ మహర్షిని అడుగుతున్నాడు గురుదేవా మీరు మధ్య సముద్ర ఆజ్య సముద్రాల మధ్య కుశద్వీపానికి స్వయంగా వెళ్ళినట్లు చెబుతున్నాడు ఆ మధ్య సముద్రం గాని నేతి సముద్రం గాని మా బోటి వాళ్ళు ఎవరికీ కనిపించడం లేదు అలాగే సిద్ధలోకాలని సాధ్యలోకాలని దేవలోకాలని గ్రంథాలలో పేర్లు కనిపిస్తున్నాయి ఆ లోకాలు కానీ ఆ లోకవాసులు కానీ ఎవరికి కనిపిస్తారు ఎలా కనిపిస్తారు అంటే వశిష్ఠుడు అన్నాడు రామ ఇటువంటి లోకాలు రెండు రకాలు స్థిరలోకాలు చరలోకాలు అని మహర్లోకం లోకం తపోలోకం లోకం మొదలైనవి స్థిరలోకాలు అవి మనకి కొంచెం ఎక్కువ దూరంలో ఉన్నాయి సది పితృలోకకామోవతి సంకల్పాదేవాస్య పితరసముత్తిష్ట సగుణ బ్రహ్మోపాసకుడు తనకు పితృలోకం కావాలని కోరుకుంటే వాడి సంకల్పం చేతనే వాడి పితృదేవతలు లేచి వస్తారు వాడికి పితృలోకం దొరుకుతుంది ఇత్యాది వాక్యాలలో చాందోగ్యాది శృతులు కొన్ని లోకాలను చెప్పాయి వీటినే సంకల్పలోకాలు అంటారు ఇవి గాలిలాగా ఆయా జీవులు ఎక్కడెక్కడ ఉంటారో అక్కడక్కడలా తిరుగుతూ ఉంటాయి అందుచేతనే వీటిని చెర లోకాలు అంటారు అవి ఇవి కూడా ఎవరో ఒకరి సంకల్పం వల్ల పుట్టిన లోకాలే యోగధారణ తీవ్రంగా చేసి తీవ్రంగా కల్పిస్తే వాడి సంకల్ప గట్టిపడి స్థిరత్వాన్ని పొందుతాయి మీకోటి జీవులు ప్రతిరోజూ స్వప్నాల రూపంలో సంకల్ప నగరాలను సృష్టి చేస్తున్నారు వాటిని ఘనీభవింపచేయలేకపోతున్నారు ధారణాబలం ఉంటే ఆపణీ చేయవచ్చు అనేకమంది సంకల్పాలు స్థిరంగా కలవడం వల్ల సత్యలోకాది స్థిరలోకాలు ఏర్పడ్డాయి ఇతర యోగుల వైయక్తిక సంకల్పాల వల్ల పుట్టిన సంకల్ప లోకాలు వాళ్ల వెంటబడి తిరుగుతున్నాయి అంతే భేదం మరో విశేషం కూడా ఉంది పుణ్య బలంచేత స్వర్గాది స్థిరలోకాలను పొందినవారికి అవి సులభ సాధ్యాలుగా ఉంటాయి మనం భూలోకంలో తిరిగినట్లుగా వాళ్ళు ఆ లోకాలలో చాలా కాలం యథేచ్ఛగా తిరగగలుగుతారు యోగధారణను చేసి స్వర్గాది లోకాలలో ప్రవేశించేవారికి మాత్రం అక్కడికి ప్రవేశము అక్కడ నివాసము కూడా కొంచెం కష్ట సాధ్యంగా ఉంటుంది అందుచేతనే అలాంటి యోగులు త్వరగా వెనక్కి వచ్చేస్తూ ఉంటారు యోగబలం ఉన్నవాడు స్థిరలోకాలకైనా చరలోకాలకైనా యథేచ్ఛగా వెళ్ళగలడు అలాంటి వాడు ఇతరుల స్వప్నలోకాలలోకి కూడా ప్రవేశించగలడు నువ్వు కూడా అలాంటి ధారణాభ్యాసం చేస్తే ఏ లోకాన్నైనా చూడగలవు కాని అంత కష్టపడి ఆ పని చేసేందువల్ల వచ్చిన ప్రత్యేక ప్రయోజనం ఏమీ ఉండదు లోకం ఏదైనా అది సంకల్పజనితమే భ్రాంతిమయమే నిజంగా ఉన్నది శుద్ధ పరబ్రహ్మ మాత్రమే ఆ అనుభవం సంపాదించిన వాడికి ఏ లోకంతో పని ఉండదు రామ నేను చెప్పిన ఈ మాటలు నీకు ఇతర మహర్షులు చెప్పిన మాటలతో విరోధిస్తున్నట్లుగా కనిపించవచ్చు కొందరు అలాంటి లోకాలన్నీ భూలోకంలాగానే సత్యాలు అని చెప్పవచ్చు కొందరు అవి అసలు లేనేలేవు అని కూడా చెప్పవచ్చు ఇథమస్సు యదివా నథాస్ మైవూద్భవతు కోత్ర సంభ్రమ ముంచఫల్గొనిఫలే ఫలగ్రహం బుద్ధవానసి కృతం పరిశ్రమ నిర్వాణ ప్రకరణం ఉత్తరాార్థం రెండు వందల పదకొండవ శ్లోకం అవి నేను చెప్పినట్లు కల్పనామాత్రాలు అయితే కాని కాకపోతే కాకపోని అవి ఉంటే ఉండని లేకపోతే లేకపోని మనకెందుకు కంగారు నువ్వు చాలా కృషి చేసావు తెలియవలసిన బ్రహ్మతత్వం తెలిసింది ఇక ఈ అల్పమైన మీద దృష్టి పెట్టబోకు వాటిని వదిలేసే ఇంతకు తేలిన పరమార్థం ఏమిటి అంటే పరబ్రహ్మ ఒక్కటే ఉంది దాని దానిమీద సమష్ఠి అహంకారస్వరూపుడైన హిరణ్య గర్భుడు వాడి మీద జగత్తు దాని దానిమీద జీవులు ఇలా కల్పన సాగిపోతూ ఉంది కనుక ఈ మొత్తం అంతా కూడా బ్రహ్మ యొక్క వివర్తస్వరూపమే కాని ఇది కూడా చివరి మాట కాదు వివర్తమనే మాట కూడా కల్పనే ఉన్నది శుద్ధ పరబ్రహ్మే ఇదే వేదాంత సారం అంటే శ్రీరాముడు అడుగుతున్నాడు ఈ కల్పన చేసేది ఎవరు కల్పనకు వెనకాల ఉన్నది శుద్ధ బ్రహ్మమే కనుక చేస్తే అదే ఈ కల్పనలన్నీ చేయాలి అది ఎల్లప్పుడూ ఏకరూపంగా ఉండే శుద్ధ పదార్థం అయినప్పుడు కొంతసేపు మాత్రమే అహంకారాది కల్పన చేసుకుంటుంది కొంతసేపు చేసుకోదు అని చెప్పడం ఎలా అంటే వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు నువ్వు చెప్పిందే నిజం కానీ విషయాన్ని వివరించి చెప్పాలి అంటే దృష్టి భేదాన్ని ఆశ్రయించి చెప్పవలసిందే తప్పదు విద్యాదృష్టి అవిద్యా దృష్టి మిశ్రదృష్టి అనే దృష్టులు మూడు అని చెప్పాం కదా అవిద్యా దృష్టి అంటే ప్రపంచం సత్యం అనే దృష్టి విద్యాదృష్టి అంటే ప్రపంచం లేనేలేదు అనే దృష్టి మిశ్రదృష్టి అంటే మొదట ఈ ప్రపంచం ఉందని అంగీకరించి అలా ఒప్పుకుంటే కొన్ని చిక్కులు వస్తాయని గుర్తించి తత్వ విచారణ చేసే దృష్టి ఈ దృష్టితోనే ఉపదేశాలు అన్నీ సాగుతూ ఉంటాయి ఈ దృష్టిలన్నీ తెలుసుకోవాలి అని కోరిక ఉన్న జీవుడికి సంబంధించినవే శుద్ధ ప్రభకు తను తానుగా ప్రకాశించడానికి కానీ తను జగద్రూపంగా ప్రకాశించడానికి కానీ ఈ దృష్టిల సహాయం అక్కర్లేదు నేను ఇందాక వివర్తం కూడా కల్పనే అని చెప్పింది విద్యా దృష్టితో చెప్పిన మాట బ్రహ్మ మీద కల్పనా పరంపర జరుగుతోందనే మాట మిశ్రదృష్టితో చెప్పిన మాటే ఈ మాటను అర్థం చేసుకుంటే గాలికి కదలికకు తేడా లేనట్లుగా బ్రహ్మకు జగత్తుకు తేడా లేదని అర్థం అవుతుంది అప్పుడు నీ ప్రశ్నే పుట్టదు శ్రీరాముడు అన్నాడు బాగుంది గురుదేవ కానీ మీరు ఇందాక కల్పనా పరంపరను ఇంకా చెప్పబోతూ ఉంటే నేను మధ్యలో అడ్డు తగిలినట్టున్నాను మీరు అనుకున్నది పూర్తి చెయ్యండి శ్రీరామచంద్రుడు ఇలా అంటే వశిష్ఠుడు అంటున్నాడు కొత్త విషయం ఏమీ లేదు రామచంద్ర మొదట అహంకారము దాని మీద పంచభూతాలు దాని మీద దేశకాలాలు ఇలా క్రమంగా కల్పన పెరిగిపోతుంది దీనికి ఇదే వరుస అనే నియమం కూడా లేదు కనుక బ్రహ్మమే తన మీద తనే జీవత్వాన్ని ఆరోపించుకొని తద్వారా ఈ ప్రపంచాన్ని చూస్తోంది మళ్ళీ తనే తత్వజ్ఞానాన్ని పొంది తనుగా మిగిలిపోతోంది ఈ విషయం రెండు వందల పన్నెండవ సరిగ్గా వచ్చింది రామ నువ్వు ఈ ప్రశ్నలు వేస్తుంటే నాకు పాత సంఘటన ఒకటి గుర్తుకొస్తుంది నువ్వు నీ పూర్వజన్మల్లో ఒక దాంట్లో నాకు శిష్యుడిగా ఉండేవాడివి అప్పుడు నువ్వు రాజకుమారుడివి కాదు ఒక అరణ్యంలో నా దగ్గర వేదాధ్యయనం చేస్తూ ఉండేవాడివి అప్పుడు ఒక రోజున ఇలాంటి చర్చే చేశావు ఆ చర్చ ఇలా సాగింది శిష్యుడుగా పుట్టిన శ్రీరామచంద్రుడి ప్రశ్న అని చెప్తున్నారు మహాప్రళయంలో నశించకుండా మిగిలి ఉండే వస్తువు ఏది శిష్యుడి రూపంలో ఉన్న నువ్వు ఈ ప్రశ్న అడిగావు అప్పుడు నేను సమాధానం చెప్పాను అని వశిష్టుడు చెప్తున్నాడు నాయన ఇది అర్థం కావడానికి నీ సుషుప్తిని తీసుకో నీకు ముందు ఒక స్వప్నం వచ్చింది తరువాత సుషుప్తి వచ్చింది అప్పుడు స్వప్న ఏమి మిగిలింది అక్కడ ఉండే దేశము కాలము దిక్కులు చిత్తము అహంకారము చివరికి అక్కడ ఉండే ఆకాశము అన్నీ నశించిపోయాయి ఎన్ని నశించినా వాటన్నిటికీ సాక్షిగా ఉన్న నువ్వు మాత్రం మిగిలే ఉంటావు ప్రళయం దగ్గర కూడా సరిగ్గా ఇదే జరుగుతుంది సాక్షివైన నువ్వు ఒక్కడివే మిగులుతావు మరి ఏది మిగలదు నువ్వు కూడా మిగలేదు అనుకుంటే ప్రళయం జరిగిందని చెప్పడానికి కూడా కుదరదు కనుక సాక్ష మిగిలి ఉన్నావని ఒప్పుకోవాలి అప్పుడు శిష్యుడు అడిగాడు గురువుగారు లేనిదానికి ఉనికి ఎప్పుడూ లేదు ఉన్నదానికి లేమి ఎప్పటికీ రాదు అని ఒక సుప్రసిద్ధ సూక్తి ఉంది కదా మరి ఇంత స్పష్టంగా అస్తిత్వాన్ని పొంది ఉన్న ఈ ప్రపంచం ఉన్నట్టుండి ఏమైపోతుంది ఎక్కడికి పోతుంది అంటే వశిష్ఠుడు చెప్తున్నాడు నువ్వు చెప్పిన సూక్తి పూర్తిగా సత్యమే కాని స్పష్టంగా ఉన్నట్లు కనిపించినా ఎండమావి నీరు ఉన్నట్లుండి ఎలా పోయింది అసలు దానికి అస్తిత్వమే లేదు కనుక పోయింది ఈ ప్రపంచం కూడా అలాగే పోతోంది అక్కడికే పోతుంది అప్పుడు శిష్యుడు అడిగాడు గురువుగారు మీరు చెప్పిన ఉదాహరణలో సూర్యకిరణాలే నది వేషం వేసుకుని వచ్చాయి అంటే ఏ ఉదాహరణ ఎండమావి ఉదాహరణలో మరి ఈ ప్రపంచం వేషం వేసుకుని వచ్చిన వారు ఎవరు అంటే వశిష్ఠుడు చెప్పాడు అతనికి నాయన స్వచ్ఛమైన చిదాకాశమే ప్రపంచం అనే వేషంలో కనిపిస్తోంది నువ్వు ఒక్కడివే స్వచ్ఛమైన నీటిమడుగులోకి దిగావు అప్పుడు నీళ్లల్లో నీ నీడ కనిపించింది అంత మాత్రం చేత నువ్వు నిజంగా రెండు అయ్యావా కాలేదు ఒడ్డు మీదకు వస్తే నువ్వు ఒక్కడిగానే ఉంటావు అలాగే శుద్ధ పరబ్రహ్మ సృష్టి సమయంలో అనేక రూపాలలో కనిపించిన ప్రళయంలో ఒక్కడిగానే మిగిలి ఉంటాడు వశిష్ఠ్యుడు చెప్తున్నాడు అప్పుడు ఆ శిష్యుడి రూపంలో ఉన్న నువ్వు నన్ను అడిగవు గురువుగారు మీరు మొత్తం స్వప్న దృష్టాంతం మీద ఆధారపడి సమాధానాలు లాక్కొస్తున్నారు నాకు సుషుప్తి వచ్చి నా ప్రపంచం మునిగిపోయినప్పుడు మిగిలిన వాళ్ళకి ప్రపంచం మామూలుగానే కనిపిస్తుంది అలాగే ప్రళయ సమయంలో కూడా కొంతమందికి ఈ ప్రపంచం కనిపిస్తుంది అంటారా అంటే నేను నీకు సమాధానం అప్పుడు చెప్పాను అని వశిష్ఠుడు చెప్తున్నాడు ఈ ప్రపంచం అని చెప్పలేను కానీ ప్రపంచం కనిపిస్తుంది ఎందుకంటే ఎవరి ప్రపంచం వారిదే కదా ఐందవ ఉపాఖ్యానంలో నేను ఈ విషయాన్ని బాగా వివరించాను శుద్ధ పరమాత్మ వివర్త వివర్తరూపంగా సమస్త పదార్థాలు కనిపిస్తున్నాయి కనుక ఈ కనిపించడం అంతా మనస్సులో కలిగే ఆలోచన యొక్క ఫలితమే ఎవరి ఆలోచన ఎలా ఉంటే వారి సృష్టి అలా జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కడు తన ఆలోచన ప్రకారం ఈ సృష్టికి మూలమైన సృష్టికర్త వీడే అని ఒక సిద్ధాంతం చెప్పి దానిని రకరకాలుగా సమర్థిస్తూ ఉంటాడు ఎవరి వాదము తప్పనడానికి వీలు లేదు ఎందుకంటే సర్వమేవదేతస్ నిర్వాణ ప్రకరణం ఉత్తరాార్థం రెండు వందల పదమూడవ సర్గ నలభై ఐదవ శ్లోకం ఆ తత్వం సర్వోత్తమం దానిలో అన్నీ సంభవిస్తాయి అక్కడ సంభవించని విధులు ఏమున్నాయి నిషేధాలేమున్నాయి ఎవరి దృష్టిని బట్టి వారికి అనుభవం కలుగుతూ ఉంటుంది కనుక వారి దృష్టి వరకు అవి సత్యాలే మిగిలిన వారికి అవి కుందేరుటి కొమ్ములు కనుక నాయన సిద్ధాంతాల వెంట అసలేన అసలైన మూలతత్వాన్ని పట్టుకో రామా ఆనాడు ఆ విధంగా నీకు ఉపదేశం చేశాను కాని నీకు జ్ఞానం కలగలేదు ఈడ మళ్ళీ ఈ జన్మ నెత్తి మళ్ళీ ఆ ప్రశ్నలే వేస్తున్నావు కాని ఇప్పుడు నా ఉపదేశం ఫలించింది నీకు జీవన్ముక్తి లభించింది ఇక ఈ నిర్వాణ స్థితిలో స్థిరంగా ఉండిపోతూ తృష్ణులను దాటిపోయి ఉంటూ నీ రాజ్యాన్ని ధర్మంగా పరిపాలించు వశిష్టమహర్షి అలా అనేసరికి ఆకాశం నుంచి మరోసారి పుష్పవృష్టి కురిసింది దేవదుందులు మృగే సభాసులు వశిష్ఠమహర్షికి మరోసారి గురు చేశారు దశరథుడు రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రుడు నారదుడు మొదలైన వారంతా వశిష్ట మహర్షిని పరిపరి విధాల స్థుతించారు ఇక్కడ మనం గమనించవలసిన ఒక మాట ఉంది ఇక్కడ శ్రీరాముడు మాట్లాడిన మాటలకు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం చివరిలో అర్జునుడు మాట్లాడిన మాటలకు విస్పష్టమైన పోలికలు ఉన్నాయి రెండు చోట్ల శ్లోకాలు వేరుగా ఉన్నోహ అజ్ఞానం తొలగిపోయింది నువ్వు చెప్పినట్లే చేస్తాను నిర్వాణ ప్రకరణం ఉత్తరార్థం రెండు వందల పద్నాలుగవ సర్గ పద్నాలుగు పదిహేను శ్లోకాలివి ఇలాంటి పదగుచ్చాలు రెండు చోట్ల సమానమే శ్రోతలందరూ ఆ విధంగా ఆనందం వ్యక్తం చేస్తూ ఉండగా వశిష్ఠమహర్షి మహర్షి వంక చూసి మహారాజా వేదాంత ప్రవచనం జరిగిన తరువాత బ్రాహ్మణ పూజ చేయాలి దానివల్ల సమస్త శుభాలు కలుగుతాయి కనుక నువ్వు ఆ పని చేస్తే బాగుంటుంది అని చెప్పాడు దశరథుడు సరే అని రాజ్యంలో ఏడు రోజుల ఉత్సవం ప్రకటించి బ్రాహ్మణులకే కాక ఇతర వర్ణాలకు దీనులకు దళితులకు కూడా సంతర్పణలు సత్కారాలు దానాలు యథోచితంగా నిర్వహించాడు ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఉంది ఇక్కడితో వాల్మీకి మహర్షి రచించదలుచుకున్న గ్రంథం పూర్తి అయింది అయితే గ్రంథ ప్రారంభంలో ఈ గ్రంథాన్ని ఎవరు ఎవరికి చెప్పారో సూచిస్తూ గురు పరంపరా ప్రస్తావన రూపంగా కొన్ని ప్రస్తావనలు చేసి ఉన్నారు వాటిని మళ్ళీ అనుసంధానం చేసి దానితో పాటు గ్రంథ ప్రశంసను గ్రంథ ప్రవచన విధిని కూడా కొద్దిగా ప్రస్తావన చేసి రెండు సర్గలలో ఈ గ్రంథాన్ని పూర్తిగా ముగించబోతున్నాడు ఆ విధానాన్ని సంగ్రహంగా గమనిద్దాం వాల్మీకి మహర్షి అంటున్నాడు నాయన భరద్వజ శ్రీరామచంద్రుడికి జీవన్ముక్తిని కలిగించిన వశిష్ట బోధను నీకు పూర్తిగా వినిపించాను నీకు కూడా జ్ఞానం కలిగింది అయితే మళ్ళీ భోగాసక్తిలో పడి ఈ జ్ఞానాన్ని చెడగొట్టుకోకు దానిని కాపాడుకునే బాధ్యత నీదే ఈ మహాగ్రంథాన్ని పారాయణ చేసిన ప్రవచనం చేసిన చేయించిన ప్రతులు రాయించి యోగ్యులకు ఇచ్చిన స్వర్గఫలం లభిస్తుంది ఈ పనులు నిష్కామంగా చేస్తే మోక్షం కూడా లభిస్తుంది పూర్వం ముని సభలో ఈ మోక్ష సంహితను నేను వినిపించినప్పుడు బ్రహ్మదేవుడు స్వయంగా అలకించి ఈ మహర్షి వాక్కులు అసత్యాలు కావు అని స్వయంగా ప్రకటించాడు భరద్వజ ఆ సభలో విన్న తరువాతే అగస్త్య మహర్షి ఈ గ్రంథాన్ని తన శిష్యుడైన సుతీక్ష్ణ మహర్షికి ఉపదేశించాడు మరొకప్పుడు అరిష్టనేమి అనే మహారాజు నిష్కాముడి చేసిన తపస్సుకు మెచ్చి దేవేంద్రుడు అతనిని నా దగ్గరికి పంపించాడు నేను అతనికి ఈ గ్రంథం ఉపదేశించాను అతను జ్ఞానసిద్ధుడు అయినాడు ఆ తరువాత అతను దీనిని ఒక అప్సరస స్త్రీకి ఉపదేశం చేశాడు ఆమెకు కూడా జ్ఞానసిద్ధి కలిగింది అగ్నివేశ్యుడు అనే గృహస్థుడు కర్మజ్ఞానాలలో ఏది ప్రశస్తమనే సందేహంలో పడి కొట్టు కొట్టుమిట్టాడుతున్న తన కొడుకులకి ఈ గ్రంథాన్ని ఉపదేశించాడు దానివల్ల అతని సందేహాలు పూర్తిగా తొలగి జ్ఞాననిష్టను పొందాడు సుతీక్ష్ణాది శిష్యులు తమ గురువులకు సాష్టాంగ వందనాలు చేశారు బ్రహ్మ తజ్జలానిచస్ఫుటం శ్రుత్యాహ్యుదీర్యతే సాం తస్మై బ్రహ్మాత్మనే నమ నిర్వాణ ప్రకరణం ఉత్తరార్థం లో చివరి సర్గ చివరి శ్లోకం ఇదే ఛాందోబ్యోపనిషత్తులో సర్వం కల్విదం బ్రహ్మ తజ్జలాని శాంత ఉపాసీత అని ఉంది అంటే ఈ కనిపించే దృశ్యం అంత పరబ్రహ్మమే ఎందుకంటే ఇదంతా దాంట్లోంచే పుడుతోంది దాంట్లోనే లయిస్తోంది దానివల్లే జీవిస్తోంది అందుచేత సాధకుడు ఈ బ్రహ్మను నేనే అని శాంతుడే ఉపాసన చేయాలి అని అర్థం ఆ విధంగా స్పష్టంగా నిరూపింపబడుతున్న బ్రహ్మస్వరూపమైన నాకు అనగా ప్రత్యక్ చైతన్యానందఘనుడనైన నాకు నమస్కారము అగుగాక బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమ్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహిం శ్రీవశిష్ఠం నత స్కం మూలంలో చివర ఉంది ఇది గురుస్తుతిగ లోకంలో ప్రసిద్ధమై ఉంది ఇక్కడ వశిష్ట స్తుతిగా ఉంది వ్యాఖ్యాత దీనికి వ్యాఖ్యానం చేయలేదు అయినా శ్లోకం గొప్పది కనుక సర్వగురువందనగా ఈ శ్లోకాన్ని స్వీకరిస్తూ అర్థం గ్రహిద్దాం బ్రహ్మానంద స్వరూపుడు సర్వోత్తమ సుఖ ప్రదాత శుద్ధ జ్ఞానస్వరూపుడు ద్వంద్వాలకు అతీతుడు ఆకాశంలాగా ఏది అంటనివాడు తత్వమసి మొదలైన మహావాక్యాలకు పరమలక్ష్యమైన అర్థం ఏదైతే ఉన్నదో అది అయినవాడు స్వరూపుడు నిత్యుడు శుద్ధుడు సుస్థిరుడు అందరి బుద్ధులకు సాక్షి అయినవాడు ఏ బుద్ధికి అందనివాడు త్రిగుణములు లేనివాడు అయిన శ్రీ వశిష్ఠమహర్షికి సాష్టాంగ వందనం చేస్తున్నాం జయ గరుదత్త